రంభా శచార్యమ్యమాం అస్మాచార్యపర్య వందే గురుపరంపరా జితాత్మన ప్రశాంత పరమాత్మా సమా శీతోఖదుఃఖే తనయో పరమాత్మ సమాహిత అనే ప్రతిపాదనని మనం పరిశీలిస్తూ ఉన్నాము అంటే పరమాత్మ బాగా దగ్గరగా ఉన్నాడు ఎప్పుడూ మన దగ్గరే ఉన్నాడు మనం చూడడం తెలుసుకోవాలి చూడ్డానికి ఆ మైండ్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది దాన్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది పరమాత్మ ఎలా ఉంటుందంటే ఈ రేడియో పూర్వం రేడియో ఉండేది ఈ మధ్యకాలంలో వాళ్ళు రేడియోలోది వాడుతున్నారో లేదో తెలీదు ఆ రేడియోలోనూ స్టేషన్ రావాలి నాకు మామూలుగా విజయవాడ స్టేషన్ వచ్చేది ఎలా పెట్టినా వచ్చేది విజయవాడ స్టేషన్ వివిధ భారత స్టేషన్లో కావాలన్నమాట అది కావాలంటే మీరు జాగ్రత్తగా లాగా ట్యూన్ చేయాలి ఒక్క ప్రెసర్ తేడా వస్తే గరగరగర సౌండ్ వస్తుంది అటు కొంచెం పెరిగితే గరగల సౌండ్ వస్తుంది ఇటు కొంచెం పెరిగితే గరగల సౌండ్ వస్తుంది అది పట్టుకోవడం చాలా కష్టమైపోయింది అది సూదివాసంత తేడాలో అది నోట్ దాన్ని షిఫ్ట్ చేయాలి కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీకి ఈ రిసీవర్ ట్యూన్ అయి ఉండాలి ఓ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎయిర్లో ఉంటుంది ఏ స్టేషన్ అయినా మీకు చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్లో ఉంటుంది కానీ మన రిసీవర్ దానికి ట్యూన్ అవ్వాలి ట్యూన్ అయితే వివిధ భారత్ పాటలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి ఓ మంచి మంచి పాటలు వినేసేయి ట్యూన్ కాకపోతే గరగరగరగర గరగరగర సౌండ్ తప్ప ఇంకేమైనా అలాగే మన జీవితంలో కూడా మన మనస్సు ట్యూన్ అయితే పరమాత్మ సమాహిత ఎక్కడికి వెళ్ళక్కలేదు మన హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు లోపలే ఉంటాడా బయట ఉండడా అంటే బయట ఉంటాడు అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అని మనకి వాక్యం ఉంటుంది చిత్రం ఏంటంటే మనం తీర్థయాత్ర కానీ బయలుదేరుతాం తీర్థయాత్ర బయలుదేరి వెళ్తాం అక్కడికి వెళ్ళి అక్కడ అంతర్భవిష్యత్సర్వం వ్యాప్తి నారాయణ స్థితి ఆ మంత్రం చెప్పి మళ్ళీ లేచి చూస్తాం ఆ మంత్రమే తెలుసు అసలు తీర్థయాత్ర వెళ్ళక్కర్లేదు కదా ఇట్లవి కూర్చోవచ్చు కదా శ్రీరామకృష్ణుల వారిని తీర్థయాత్రకి కాశీ వెళ్దామా అని అడిగాడు చెప్పేటట్టు కదా ఇక్కడే చెప్పానా అక్కడ చెప్పాను సో కాశీ వెళ్దామా అని అడిగారు కాశీ వెళ్దాం అంటే ఆయన అన్నారు కాశీ దేనికి అంటే విశ్వేశ్వర దర్శనం విశ్వేశ్వర దర్శనం కాశీ వెళ్ళి ఎలా దర్శిస్తావా ఇక్కడ కూర్చుని హృదయంలో దర్శించాలి కదా విశ్వేశ్వరుణ్ణి కాశీ వెళ్తే విశ్వేశ్వరుడి మీద నీకు భక్తి ఉందా లేదా అయ్యో భక్తి లేకపోవడం ఉంది అయితే ఇంకా కాశీ ఎందుకు ఇక్కడే ఉండొచ్చు భక్తి లేదనుకోండి పోనీ అప్పుడు కాశీ వెళ్ళి కూడా వ్యర్థం అని చెప్పారు ఆయన అంటే అప్పుడు ఆయన తర్వాత ఆలోచించి పాపం వాళ్ళని నిరుత్సాహపరచినట్టున్నావు నుంచి ఆలోచించి చెప్పారు ఓకే కాశీ వెళ్దాం వస్తాను ఇంక మళ్ళీ వాపసు రాకూడదు అక్కడే ఉండిపోవాలి ఆబద్ధతులు అయితే వెళ్ళవుతుంది సో ఆ విధంగా మానవులు ఏవేవో భావాలతోటి ఈశ్వరుని ఇక్కడక్కడ వెతుకుతూ ఉంటారు ఈశ్వరుడు వెతుకుతున్నంతకాలం కనపడిన కనపడ్డు మనం నిన్ను అనుకున్న కంఠగత చామీకర న్యాయం ఎందుకంటే ఈశ్వరుడు ఈ చూపుకి బయట దొరకడం ముందు లోపల దొరికితేనే బయట దొరుకుతాడు మనకి దగ్గరలో దొరికితేనే దూరంలో దొరుకుతాడు దగ్గరలో దొరకకుండగా దూరంలో దొరకడం దగ్గరలో దొరకడం అంటే ఎలాగంటే మీకు దృష్టాంతం చెప్తాను స్వామి వివేకానందం ఒకసారి ఆయన ఆహారం తినబోతున్నాడు ఆకలిగా ఉండి భోజనం చేయబోతున్నాడు ఒక మనిషికి కావాల్సిన భోజనం ఏదో ఉంది రొట్టె ఏదో ఈ లోపల ఒక గిచ్చగాడు వచ్చాడు వచ్చాయా నాకు భోజనం పెట్టండి అని అడిగాడు ఈ భోజనం అంతా వాడి చేతిలో పెట్టాడు ఆయన పెడితే వాడు ఆ భోజనం గడుపు నుండా తిని పాపం చాలా కాలం నుంచి ఆకలిగా ఉన్నాడు బాగా ఆకలిగా ఉన్నాడు ఎన్ని రోజులైందో ఎంత ఎన్ని పూటలు అయిందో భోజనం చేసి ఆ కడుపు నిండా తినేశాడు చెగ చెక్క వెంటనే గ్లాసులు మంచి నుండి ఇచ్చాడు అవి తాగేశాడు తాగేసి అలా చూశాడు ఆ చూపులో ఒక తృప్తి ఎగరవాడి చూపులో ఆ తృప్తిలో వివేకానంద స్వామి ఈశ్వరుణ్ణి దర్శించాను అని చెప్పాడు అక్కడ నేను అక్కడ ఆ అతని కన్నులలో కడుపు భోజనం చేసిన తర్వాత వచ్చిన తృప్తిలో ఆ వాక్కు ఉండదు దానికి సంభా భాషణ ఉండదు భాషణ రూపంగా ప్రకటించేప్పుడు అది మళ్ళీ కృత్రిమం అయిపోతుంది ఆ సైలెన్స్లో ఆ చూపులో నాకు ఈశ్వరుడు కనపడ్డాడు అని స్వామి వివేకానంద చెప్పాడు అదో ఆ విధంగా మనస్సుని ట్యూన్ చేయగలిగింటే మీకు వివేకా ఈశ్వరుడు మన ముందే కనపడతాడు లివింగ్ గాడ్ ప్రతి మానవుని హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు ప్రతి మానవుని హృదయంలో సాధారణంగా మీరు గమనించారో లేదో ఎక్కడైనా దేవాలయానికి వెళ్తే బయట బెచ్చగాళ్ళకు లైన్ కట్టి కూర్చుని ఉంటారు వాళ్ళు దేవాలయం దగ్గర ఎందుకు లైన్ కడతారంటే ఆ లోపల దేవుణ్ణి చూసిన వాళ్ళు మనలో వీళ్ళ హృదయంలో ఉండే దేవుణ్ణి కూడా చూసే ఛాన్స్ కొద్దో గొప్ప ఉంటుందనే అభిప్రాయంతో అక్కడ లైన్ కడతారు అలా అది వర్క్స్ ఇట్ వర్క్స్ లైక్ దాట్ ఎందుకంటే లోపల దేవాలయంలో దేవుణ్ణి చూసి వచ్చిన తర్వాత సంహౌ వీడి మైండ్ కొద్దో గొప్ప దేవుడి వైపు క్యూ నై ఉంది గనుక వీళ్ళ హృదయాల్లో ఉండే దేవుడిని కూడా దర్శించి ఓ పవలాయో అర్ధరూపాయో అలగిస్తాడు అని అందుకోసం అక్కడ క్యూ కడతారు అక్కడ కలెక్షన్ కొద్దో గొప్ప అదే మీరు మాల్ దగ్గర ఎక్కడో కట్టారనుకోండి కలెక్షన్ అంత కాబట్టి సో ఆ మనకి తెలియకుండానే మనం ఎదుటివాడి హృదయంలో ఈశ్వరుని దర్శించే ప్రయత్నం మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం అనేక రకాలుగా ఎనివే పరమాత్మ సమాహిత ఈశ్వరుడు చాలా దగ్గరగా ఉన్నాడు అది పెద్ద టాపిక్ అది అది ఇప్పుడు జితాత్మనః ప్రశాంతస్య అన్నది ట్యూన్ చేయటమేలాగా చెప్పే మాట మానవమానయో ప్రశాంతస్య శీతోష్ణ సుఖ దుఃఖేశు ఆ రెండు రెండు లక్షణాలు కనుక మనం సంపాదించినట్లయితే మన హృదయాన్ని ఈశ్వరుని వైపు ట్యూన్ చేయగలుగుతాం కానీ ముందు అసలు ఈశ్వరుడు అనేవాడు సర్వవ్యాపకుడు లోపల బయట ఈశ్వరుడే ఉన్నాడు అని ముందు తెలియాలి కదా తెలిస్తేనే ట్యూనింగ్ అనే ప్రాసెస్ తర్వాత వస్తుంది కాబట్టి పరమాత్మ సమాహిత భాగవతంలో చక్కటి దృష్టాంతం ఇచ్చారు ఎలాగంటే ఒకడు గదులో కూర్చున్నాడు గదులో కూర్చుని సడన్ గా గోడ మీద సూర్యుని యొక్క కాంతి కనపడింది గోడ మీద అప్పుడు ఏం చేశారంటే ఏమిటి లోపల గోడ మీదకి సూర్యకాంతి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆ సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుందా అని కొంత పరిశీలన చేశాడు పరిశీలన చేస్తే కిటికీలోంచి ఆ సూర్యకాంతి వచ్చి గోడ మీద పడుతోంది ఆ దారం పట్టే దాన్ని పరిశీలిస్తే కిటికీలోంచి ఎలా వచ్చింది చూస్తే బయట వర్షం పడింది అక్కడ నీటి పడి ఉన్నది ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలించి ఆ నీటి రిఫ్లెక్షన్ వచ్చి గోడ మీద పడింది కాబట్టి నీటిలో కూడా సూర్యుడు నీటిలో ఉన్న సూర్యుడు గోడ మీకు వచ్చాడు కానీ నీటిలో సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మళ్ళీ జాగ్రత్తగా నీటి పడియలోకి సూర్యు బిమ్మ ఎలా వచ్చింది అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అవు అక్కడ సూర్యుడు సో ఆ విధంగా ఇప్పుడు నేనున్నాను చూపు ఉన్నది కంట్లో చూపు ఉన్నది చూపు అన్నది ఒక చైతన్య శక్తి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టే కదా ఎలక్ట్రిసిటీ ఉందా లేదా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందో లేదా ఎలా తెలుసు పొగలు ఎలక్ట్రిసిటీ ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు ఫ్యాన్ స్విచ్ వేస్తారు వేస్తే ఫ్యాన్ తిరిగిందంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టు ఫ్యాన్ తిరగకపోతే ఎలక్ట్రిసిటీ లేనట్టు అదేవిధంగా అంటే ఫ్యాన్ తిరుగుతుంది అంటే మొత్తం ఇల్లు అంతా ఎలక్ట్రిసిటీ ఉంది ఇల్లు అంతా ఎలక్ట్రిసిటీ ఉందంటే మన నగరంలో ఎలక్ట్రిసిటీ ఉంది మన బస్తీలో ఉంది మన బస్తీలో ఉందంటే పవర్ హౌస్ లో నుంచి వస్తుంది అని మనం అలా వర్కౌట్ చేయొచ్చు బ్యాక్వర్డ్స్ ఇంటిగ్రేషన్ ఏదో అంటారు ఆ విధంగా ఇక్కడ చూపు ఉన్నది చూపు అంటే అది విజ్ఞాన శక్తి చైతన్య శక్తి ఎరుక ఆ ఎరుక యొక్క ఒక విశిష్టమైన రూపానికి చూపు పేరు అదే ఎరుక మరో రూపంలో ఉన్నప్పుడు వినికిడి అనే విధంగా అనుభవానికి వస్తుంది చక్షుష్రోత్రస్య సో so, ఈ విధంగా కేనోపనిషత్తులు బాగా ప్రతిపాదన చేస్తారు కన్ను అంటే చూపు కన్ను అంటే మామూలుగా ఈ ఈ గోళకములు కావు కన్ను అంటే గోళకము కాదు ఆ గోళకమునందు ప్రతిఫలిస్తున్న ఆ విజ్ఞానశక్తికి కన్ను అంటారు ఒకప్పుడు గోళకాలు శుభ్రంగా బాగానే ఉంటాయి కానీ చూపు ఉండకపోవచ్చు కానీ గోళకం ప్రధానం కాదు ఆ గోళకంలో ప్రతిఫలించే విజ్ఞానశక్తి అది చక్షుఃతత్రం వినిక్తిది ఇప్పుడు ఈ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చక్షు ఇంద్రియము స్వతంత్రముగా చూసే శక్తి కలిగి ఉన్నదా లేకపోతే దీనికి చూసే శక్తి ఎక్కడి నుంచైనా మరో చోటు నుంచి వస్తుందా అని కనుక మీరు పరిశీలించినట్లయితే అది ఎలాంటి పరిశీలన ఈ గోడ మీద ఉన్న సూర్యకాంతి అది గోడదేనా లేకపోతే మరెక్కడి నుంచైనా వచ్చిందా అని పరిశీలించారు కదా అదేవిధంగా ఈ చూపులో ఉండే శక్తి కన్నులో మనకి అనుభవానికి వచ్చే విజ్ఞాన విజ్ఞాన శక్తి ఆ రూప జ్ఞానము అది కన్ను స్వతంత్రంగా చూసేస్తుందా దాని వెనక్కాలేదైనా శక్తి ఉందా అని మీరు పరిశీలిస్తే వాస్తవంలో మనస్సు చూస్తుంది కన్ను ద్వారా కన్ను చూడదు మనస్సు చూస్తుంది కన్ను ద్వారా దీపం బల్బు దానంతట వెలిగిపోదు ఎలక్ట్రిసిటీ ఆ బల్బులో ప్రవేశించి ఆ బల్బుకి ఆ ప్రకాశాన్ని ఇస్తుంది ఆ విధంగానే మనస్సు కన్ను ద్వారా దర్శిస్తుంది ఓకే మనస్సు దగ్గరికి వెళ్ళాం మనసహు చక్షు సహా నుంచి మన సహాలోకి శ్రోత్రం దగ్గర నుంచి కూడా అంటే వినికిడి అన్నా కూడా మనస్సు వింటుంది చెవి ద్వారా వింటుంది సో పోనీ మనస్సు కన్ను ద్వారా వినొచ్చు అంటే వినలేదు చెవి ద్వారానే వినాలి చూడడం పోనీ చెవి ద్వారా చూడచ్చు కదా అంటే చూడలేదు చెవి ద్వారా వినాలి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ద్వారా ప్రకాశించరు బల్బు ద్వారానే ప్రకాశిస్తుంది ఫ్యాన్ ద్వారా తిరుగుతుంది హీటర్ ద్వారా వేడెక్కుతుంది కూలర్ ద్వారా చల్లబరుస్తుంది దేని లక్షణం దాన్ని కానీ అన్నింటిలోనూ ఒకే ఎలక్ట్రిసిటీ ఉంటుంది అదేవిధంగా చూపు కన్నులలో చూపు చెవులలో వెనికిడి వీటి వెనకాల మనస్సు అనే ఒక శక్తి విజ్ఞాన శక్తి యొక్క అత్యంత సూక్ష్మమైన రూపము అంచేతనే కన్ను చెవి వీటిని బాహ్యేంద్రియములు అని మనస్సునే అంతరింద్రియము అని అంటారు ఈ బాహ్యేంద్రియాలలో జ్ఞానం చైతన్యం ఎలా వచ్చింది మనస్సు అనే అంతరింద్రియం నుంచి వచ్చింది ఆ మనస్సులోకి ఎలా వచ్చింది ఇప్పుడు నీటి పడియలోంచి సూర్యకాంతులు గదిలోపలకి వచ్చినట్టుగా నీటి నుంచి వచ్చింది సూర్యబింబం నుంచి వచ్చింది అదేవిధంగా మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఈశ్వరునించి వచ్చింది ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్న ఈశ్వరుడు మనస్సులో ప్రతిఫలించి మనస్సుకి విజ్ఞాన శక్తి అనుగ్రహింపబడితే ఆ మనస్సు కన్నులో ప్రతిఫలిస్తే ఉపజ్ఞానము చెవిలో ప్రతిఫలిస్తే శబ్ద జ్ఞానము మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు దేవుణ్ణి ఈశ్వరుణ్ణి పట్టుకోవాలంటే ఈశ్వరుడు అంటే చిన్మయుడై ఉంటాడు చిద్రూపుడుగా ఉంటాడు చైతన్య శక్తి రూపుడుగా ఉంటాడు ఈశ్వరుడు అంటే మధ్యామాంసమయుడుగా ద్రవ్య ఉండడు టర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఉండడు మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఉంటే వినాశం పొందుతాడు ఈశ్వరుని యొక్క శక్తి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందండి మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఉంటుందా ఉండదు ఫ్యాను రెక్కలు అవి మెటీరియల్ ఆబ్జెక్ట్ కానీ ఎలక్ట్రిసిటీ చాలా సూక్ష్మంగా ఉంటుంది అలాగే ఈశ్వరుడు విజ్ఞాన చిన్మయుడై ఉంటాడు కాబట్టి చిన్మయుడు ఎక్కడ దొరుకుతాడు అండి ఎక్కడ దొరుకుతాడు ఆ చైతన్య ప్రకాశము దేంట్లో ప్రతిఫలిస్తుందో దాంట్లో చెన్మయుడు దొరుకుతాడు సూర్యుడు కావాలంటే చీకటి గదిలోకి వెళితే సూర్యుడు దొరుకుతాడా ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకోవాలంటే మీరు ఆ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ఏదైనా పట్టుకోవాలి కానీ ఊరికే ఈ తివాచీలు టేబుల్స్ పట్టుకుంటే ఎలక్ట్రిసిటీ గురించి ఎలా తెలుస్తుంది అలాగే ఈశ్వరుడు చిన్మయుడు కనుక ఆ చిట్టు యొక్క మహిమ విభూతి మీకు ఎక్కడ అనుభవానికి వస్తుందో అక్కడ వెతకాలి ఈశ్వరు అది ఎక్కడ వెతుకుదాం అంటే చూడండి మీలో వెతకాలి బయటేమి వెతుకుతారు సో ఎలక్ట్రిసిటీ వెతకాలంటే ఫ్యాను లైటో తీసుకుని దాంట్లో ఎలక్ట్రిసిటీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ గోడలోనో లేకపోతే చెట్లు ఎక్కడ వెతుకుతారు కాబట్టి మీలో అధ్యాత్మ విద్య అంటారు దేని అధ్యాత్మ ఆ చిక్తి దాన్ని వెతుక్కోవాలి అది కేనోపనిషత్తు యొక్క ప్రతిపాదన కాబట్టి ఈశ్వరుడు అనగా ఎవరు ఏది అంటే చక్షుషిక్షుః కన్ను వెనకాల ఉండే చిశ్వరుడు చె వెనకాల ఉండే చిక్తి ఈశ్వరుడు మనసో మనహ మనస్సు వెనకాల ఉండే ఆ చిత్ చైతన్య శక్తి ఈశ్వరుడు ప్రాణస్య ప్రాణ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మూలంలో ఉండేటువంటి ఆ చైతన్యమైతే కలదో అది ఈశ్వరుడు వాచోహ వాచం వాగింద్రియము శక్తి కలదో దీనికి మూలంలో ఉండే ఆ చైతన్య శక్తి అది ఈశ్వరుడు ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడండి మీ లోపల ఉంటాడా మీ బయట ఉంటాడా మీ లోపల ఉంటాడు మీ లోపల ఉండడమే కాదు మీ యొక్క యథార్థ స్వరూపమే ఈశ్వరుడు మీరు అనవసరంగా ఈ దేహము ఇంద్రియములు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ బల్బు ప్రకాశిస్తుంది అద్భుతంగా ప్రకాశిస్తుంది బల్బు ఆ బల్బుకి మీరు బల్బును అడుగుతున్నారు ఓ బల్బు వాట్ ఆర్ యూ అని అడిగారు అనుకోండి మూవెవరు అని అడిగారు అడిగితే ఆ బల్బుకి కనుక మనకుండే బుద్ధి వంటి బుద్ధి ఉన్నట్లయితే అది ఏమని చెప్తుంది నేను ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఇదిగో ఈ డోము ఈ గాజు డోము ఆ లోపల ఉండేటువంటి టంగ్స్టైన్ అది నేను అని చెప్తాను ఆ బల్బు వేదాంతం చదువుకుని జ్ఞానాన్ని సంపాదించింది అనుకోండి అప్పుడు ఏమని చెప్తుంది ఈ ఫిలిప్స్ బల్బు ఫిలిప్స్ కంపెనీ వాళ్ళ డోమో టంగ్స్టన్ ఫిలమెంటు ఇవి ఉపాధులయ్యా ఇవి నేను కాదు వాటిల్లో ప్రకటమవుతున్నానే కాని అవి నేను కాదు వాటి ఎందు ప్రకటమవుతున్న ఏ శక్తి కలదో అది నేను అని చెప్తుంది మనం కూడా అలాగే చెప్పాలి కాబట్టి పరమాత్మ సమాహిత హాయి పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా తెలిస్తే దగ్గరగా ఉన్నాడు తెలియకపోతే దూరంగా తద్దూరే తద్వంతికే ఈశామస్యోపనిషత్తు కాబట్టి తెలియని పరమాత్మ దూరంగా ఉన్నాడు తెలిస్తే దగ్గరగా ఉన్నాడు తద్దూరే తద్వంతికే అది ఎంత బాగుందో చూడండి సో ఆ పరమాత్మ సమాహిత కఠోపనిషత్తులో కూడా ఛాయాతపౌ బ్రహ్మవిదో పదంతి ఈ హృదయంలో మీద వెలుతురు రెండు ఉన్నాయన్నారు నీడా వెలుతుడు రెండు ఉన్నాయి నీడంటే అజ్ఞానం వెలుతురంటే జ్ఞానం సో నేను ఈ దేహము అని ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా తనను తాను గ్రహిస్తే అది అజ్ఞానం నేను ఈ దేహము కాదు ఈ దేహంలో ప్రకటమయ్యే చైతన్య శక్తి నేను అది జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది అజ్ఞానం ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది కాబట్టి ఛాయా తపో బ్రహ్మ విధోగదనికి సో వెలుతురు నీడ కూడా ఇక్కడే ఉన్నాయి మీరు నీడలో కూర్చుంటే వెలుతురు మిస్ అవుతారు వెలుతురులోకి వచ్చారు అనుకోండి అయిపోయిందంటే మీకు ఆత్మసాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కరించేస్తారు అంత అంత తిన్న తెలుగులో సామెత ఒకటి వడ్ల గింజలో బియ్యపు గింజ అలా అంటారు ఇప్పుడు బియ్యపు గింజ ఎక్కడ ఉందంటే ఇప్పుడు వడ్లు పెద్ద మూట ఎక్కడ ఉందండి బియ్యపు గించవాలంటే ఊళ్ళో మార్కెట్కి పరిగెడతారండి ఆ వడ్ల గింజ తీసుకుని ఆ పైన కవర్ హస్కి తీసి పారేస్తే బియ్యపు గింజ అయిపోయింది అలాగే ఈ జీవుణ్ణి తీసుకుని వాడికి ఉన్నటువంటి అజ్ఞానం యొక్క ఉపాసిని తీసి పారిస్తే ఏమైపోతాడు ఈశ్వరుడు సో ఆ పరమాత్మ సమాహిత తర్వాత ఇంకొక ప్రతిపా ఈ పరమాత్మ సమాహిత గురించే ఇంకా నేను సాగతిస్తున్నాను దాన్ని ఇంకా మానేస్తాను మనసి ట్యూనింగ్ ఎలా చేయాలో దాంట్లోకి వస్తాము మనకి తైత్రి ఉపనిషత్తులో ఒక ప్రతిపాదన ఉంది తత్సృష్వా తదేవా నుత్రా అంటే ఈశ్వరుడు ఆ జగత్తును సృష్టించాడు సృష్టించి ఆయన ఏం చేశాడు ఇప్పుడు జగత్తును సృష్టించి ఆయన మళ్ళీ ఆ జగత్తుకు బయట చేసాడు అనుకోండి అలా అలాగుంటే జగత్ ఇక్కడుంది దేవుడు అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్నాడు అలా చెప్తారు చాలా దురదృష్టం జగత్ ఇక్కడుంటే ఆయన అక్కడుంటే మరి ఈ ఉపనిషత్ వాక్యానికి విరుద్ధం వచ్చేస్తుంది విరోధం వచ్చేస్తుంది ఎలాగా తత్సృష్ తదేవాను ప్రావిషత్ దానిని సృష్టించి దానిలో ప్రవేశించను ఇప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఇల్లు కట్టాడు పెద్ద ఇల్లు కట్టేది అద్దెకి ఇచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ అందరికా వెళ్ళిపోయాడు ఇక్కడ అద్దెకిచ్చేసి అమెరికా వెళ్ళిపోయాడు ఈశ్వరుడు కూడా ఈ జగత్తును నిర్మించి ఆ జగత్తుదారిని జగత్తును వదిలిపెట్టేసి ఆయన వైకుంఠంలో కూర్చున్నాడు అంటే అంతే కదా హైదరాబాద్లో ఇల్లు పెట్టి అద్దెకిచ్చి అమెరికా వెళ్ళినట్టేమి కదా ఈశ్వరుడు అలా చేశాడా లేకపోతే ఇల్లు పెట్టి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి అక్కడే ఉన్నాడా అంటే ఉపనిషత్తు ఏమని చెప్తోంది తత్సృష్వా తదేవాను ప్రావిశతు దాన్ని సృష్టించి దాంట్లో ప్రవేశించాడు ఎక్కడ ప్రవేశించేడండి అంటే ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ ప్రవేశించాడు ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించాడు ఏ రూపంగా ప్రవేశించాడు అంటే జీవేన ఆత్మనా అనుప్రవేశ్య జీవుని రూపంగా ప్రవేశించాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఎలక్ట్రిసిటీ కొన్ని మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది మెగావాట్స్ అంటే పవర్ అంటే ఓల్టేజ్లో కూడా చెప్తే ఏవో టెన్ థౌజండ్ వోల్డ్స్ హండ్రెడ్ థౌజండ్ వోల్డ్స్ పెద్ద హై లెవెల్లో ఉంటుంది ఆ పవర్ అది మన బల్బులో ప్రవేశిస్తుంది అదంతా వచ్చి అంత టెన్ థౌజండ్ వోల్డ్స్ ప్రవేశించేస్తే ఆమెపోతుందండి ఆ బల్బు మాడిపోతుంది ఆ బల్బులో ఎలా ప్రవేశిస్తుంది జీరో వాట్స్ ఆర్ ఫార్ వాట్స్ రూపంగా ప్రవేశిస్తుంది అప్పటికే వేడెక్కిపోతుంది అవి ఫార్టీ వాట్స్ రూపంగా ప్రవేశిస్తుంది ప్రవేశించింది ఎలక్ట్రిసిటీ అయినా లేదా మరొకటి ఏదైనా ప్రవేశించిందా మరొకటేం ప్రవేశించలక్ట్రిసిటీయే ఆ కాదండి ఇది మరొకటండి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉంటే టెన్ ఉంటుంది ఇది ఫార్టీయే కాబట్టి ఇది మరొకటి అంటే వాడు ద్వైతవాది అవుతాడు వాడిని ద్వైతీ అంటారు ముద్దు పేరు అయా ఫార్టీను థెన్ థౌజండ్ కాదండి అసలు మూలంలో ఏమిటి చూసుకో అవుట్ సైడ్ మీరు బాహ్యానికి వచ్చిన కండిషనింగ్ అంటారు దాన్ని మీద ఆరోపించినటువంటి ఉపాధి లక్షణము ఇది ఫార్టీ వాట్స్ అది టెన్ థౌజండ్ వాడ్స్ ఆ ఉపాధిని తీసి పక్కన పెడితే మూలంలో ఏముందండి మూలంలో ఏముందండి ఎలక్ట్రిసిటీ ఉంది అదేవిధంగా ఈయన భారతీయుడు ఆయన అమెరికా వాడు ఈయన భారతీయుల్లోనే ఈయన పంజాబీ ఈయన మద్రాసి అని ఇలాగ మీరు విభాగం చేస్తూ పై పై లక్షణాలని కాకుండా మీరు మూలంలోకి వెళ్ళిపోతే ఆ మూలంలో ఎవడు ఉంటారండి పరమాత్మ సమాహిత హిందీలో సామెత ఒకటి ఉంది సామెత ఆ స్పిరిట్ తీసుకోవాలి కొంచెం మొరటుగా ఉందేమో మరి నాకు తెలీదు ఆ సామెత ఏంటంటే వస్త్రకే అందర్ సబ్నంగే హై అని సామెత ఆ పైన కప్పుకున్న వేషం లోపల అందరూ నగ్నంగానే ఉంటారు ఒక ఆయన వేషం వేసాడు ఎలా లేదన్నా ఒక పదివేల రూపాయలు ఖరీదైన వేషం వేసాడు ప్యాంటు షర్టు బూటు తయ్యి ఈ వేషం ఇదంతా తోపి కండువా ఇవన్నీ వేసేప్పటికీ పదివేల రూపాయలు ఖరీదైన వేషం వేసాడు ఇంకొక ఆయన ఓ యాభై రూపాయలు ఖరీదైన ఓ తువ్వాలో ఓ పంచముక్కా కట్టుకుని ఆయన కూర్చున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూస్తే ఎంత తేడా ఉంది బాహ్యంగా తేడా ఉంది ఆంతరంలో తేడా ఉందా తేడా అదే రకంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే దవిహస్తిని శుని చైవ శ విద్యా వినయ సంపన్నుడైన వేద పండితుణ్ణి ఒక వీధికొక్కని మీరు చూస్తే బాహ్యంగా అసలు రెండింటికి చాలా తేడా ఉంది ఆ వేద పండితుణ్ణి దండం పెడతాము ఈ వీధికొక్కని పోపో అని అయితే చీచీ అని కూడా అంటారు అంత తేడా ఉంది బాహ్యంగా చూస్తే ఆయన మనిషి పండితుడు ఇదేమో పశువు అంత తేడా ఉంది కానీ మీరు ఈ ఉపాధుల్ని కొంచెం పక్కకు పెట్టగలిగితే ఉపాధిని పక్కకు పెట్టాలంటే ఏం చేయాలప్పుడు కర్రపుచ్చుకుని కొట్టేయడమో ఏదో చేయాలా ఏమో కల కాగ్నిటివ్గా ఎవరున్న స్థానంలో వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం డిస్టర్బ్ చేయం మన మనస్సు ఆ ఉపాధులకు అతీతంగా మీరు చూడగలిగితే ఆ రెండు ప్రాణులందు ఒకే పరమాత్మ ఉంటాడు బాహ్యంలో అదే పరమాత్మ మీ హృదయంలో కూడా ఉంటాడు ఒక మెడిటేషన్ ఉంది స్వామి ప్రభవానంద అని రామకృష్ణ మిషన్ కాలిఫోర్నియా శాఖకి ఒకప్పుడు అధ్యక్షులుగా ఉండేవారు ఇప్పుడు స్వాహానంద అని ఒక ఆయన ఉన్నారు ఈయన గురువు చాలా గొప్ప జ్ఞాని సో ఆయన ఈ మెడిటేషన్ చెప్పేవారు క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ అనే ఫిలాసఫర్ పేసే పేరు ఆ క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ కి గురువు అయిన స్వామి ప్రభవానంద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా రచించారు ఆయన మెడిటేషన్ ఏమని చెప్పించేవారంటే చాలా చక్కటి మెడిటేషన్ చేయించేవారు మనం మెడిటేషన్ చేద్దాం ఈ ధ్యానయోగం కదా మీరందరూ మెడిటేషన్ చేయటం కొంచెం అభ్యాసం చేయండి మెడిటేషన్ చేసేప్పుడు మామూలుగా మీరు పెళ్లివారిలాగా మగప పెళ్లి మెడిటేషన్ వర్కౌట్ కాదు కదా కొంచెం నిటారుగా కూర్చోవాలి మీరే కదా నేనే కదా ఎవరైనా కూడా ఇలా నిటారుగా కూర్చోవాలి నడుము వంద కాలు రెండు దగ్గరికి కుర్చీలో ఉన్నవాళ్ళు కూడా కుర్చీలోనే ఉండి నడుము నిటారుగా పెట్టుకుంటారు తర్వాత చేతులు ఇలా పెట్టాలి ఎడంచేయి లోడిచేయి ఓడిలో ఇలా పెట్టుకోవాలి లేకెట్టుకుని ఎదురుకుండా చూడాలి పైకి కాదు కిమిక చూడాలి చూస్తూ కళ్ళు రెండు సార్లు మూడు సార్లు ఇలా క్లోజ్ చేసి కరిచి ఇప్పుడు మెల్లగా సాఫ్ట్గా కళ్ళని మూసేయాలి పూర్తిగా మూసేయకూడదు అర్ధనిమీలిత నేత్రము అంటారు అంటే సగం మూస్తే సరిపడుతుంది సగం అంటే మరి ఇది సగం ఎక్కువ తక్కువ అని మీరు అలాంటి సందేహాలు పెట్టుకోద్దు ఎంతో కొంత పూర్తిగా నొప్పి ముయ్యద్దు అని అర్థం సగం కళ్ళని మూసుకుంటాం మీరు అలా మూసేపటికే అసలు మనస్సు ఏకాగ్రమైపోతుంది అంతట్లోకే సమాధి అయిపోతుంది మీరు గమనిస్తున్నారో లేదో అలా కళ్ళుని జాగ్రత్తగా మూసి ప్రయత్నంలోనే మనస్సు ఏకాగ్రమైపోతుంది ఇప్పుడు ఆ కనుగ్రుడ్లని రెండు కళ్ళలోనూ గు్రుడ్లు ఉంటాయి కదండీ నల్ల గు్రుడ్డు అది మధ్యలో ఉండాలి సెంటర్లో ఉండాలి అంటే ఉండాలంటే చేత్తో పెడతారా ఏమన్నా అలా ఉందని గమనిస్తారంతే సెంటర్లోనే ఉంది అని అలా వదిలేకరం కాదు సెంటర్లో ఉండాలంతే అంటే మనస్సుతోటి ఆ కనుగురుడ్లు సెంటర్లో కదలకుండా ఉన్నాయి మీరు అలా ఆ సెంటర్లో ఫిక్స్ చేసి పెట్టే ప్రయత్నంలో మనస్సు ఏకాగ్రమైపోతుంది సమాధి వచ్చేస్తున్నప్పుడే అదే సమాధి అసలు ఇదే ధ్యానం ఇంతకంటే ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు మీరు ఈ విధంగా రోజు పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు కూర్చోడం అభ్యాసం చేస్తే వారం అయ్యేప్పటికి మీ మనస్సులో ప్రసన్నత నిర్మాణం అవుతుంది ఆ తర్వాత ఐదు నిమిషాల సమయాన్ని పది నిమిషాలకు పెంచగలిగితే ఇంకేమీ చేయక్కర్లేదు లా నిటారగా కూర్చోవడం కళ్ళు సగం మూసి కనుబొ రొడ్లను కను మధ్యలో ఉంచుతారు అంటే ఆ ప్రయత్నంలో భాగంగా మనస్సు విలీనమైపోయి ఏకాగ్రమైపోయి మీరు సమాధి స్థితికి వచ్చేస్తారు ఈ పని ఐదు నిమిషాలు చేయగలిగితే మీరు ఆల్రెడీ ధ్యానంలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు లెక్క పది నిమిషాలకు పెంచి అలాగ ఒక నెల రోజులు మీరు అభ్యాసం చేస్తే నలభై రోజులు అభ్యాసం చేస్తే మీకు చక్కటి ధ్యాన నిష్ట కుదురుతుంది ధ్యాన నిష్ట వల్ల ఎన్నెన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి మన పాఠం అంతా ఉంటుంది రాబోయే క్లాసుల్లో ఇప్పుడు కన్నులను ఆ విధంగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను నా హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాను భావన చేస్తున్నాను నా హృదయంలో హృదయంలో బ్రెయిన్లో కాదు హృదయంలో హృదయస్థానంలో ఈశ్వరుడు నేను ఆరాధించే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే సరిపడుతుంది వేరే పేరేమీ అక్కర్లేదు వాళ్ళ పేరు మీకు కావాలనుకుంటే పేరు కూడా మీరు పెట్టుకోండి శివుడా శివుడనో విష్ణువనో కృష్ణుడనో రాముడను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు రూపం అక్కర్లేదు రూపం నిలబడదు నా హృదయంలో ఈశ్వరుడు చైతన్యం రూపంగా ఎరుక అంటే ఏ ఎరుక వలన కన్నులు చూడగలుగుతున్నాయో ఏ చైతన్యం కారణంగా చెవులు వినగలుగుతున్నాయో ఆ చైతన్యము ఆ ఎరుక నా హృదయంలో అదే ఈశ్వరుడు ఈశ్వరుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు ఈశ్వరుడు ప్రకాశించడం చేతనే హృదయంలో కాళ్ళు నడుస్తున్నాయి చేతులు పట్టుకుంటున్నాయి పన్నులు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి మనస్సు ఆలోచిస్తోంది అన్నం తిన్న ఆహారం జీర్ణమవుతోంది రక్తం ప్రసరిస్తోంది శ్వాసక్రియ సాగిపోతుంది ఈ విధంగా ఈ మధ్య మాంసమయమైన దేహాన్ని జీవంతము చేస్తూ జ్ఞానముతో నిండినదిగా చేస్తూ ఐశ్వర్య చైతన్యము నా హృదయంలో నిరంతరంగా ప్రకాశిస్తూ ఉన్నది భావన చేయండి హృదయంలో ఈశ్వరుడు నిరంతరంగా ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు అదే ఈశ్వరుడు మళ్ళీ ఇంకో ఈశ్వరుడు ఏం లేడు ఒకే ఈశ్వరుడు నా గృహంలో ఉండే కుటుంబ సభ్యులు అందరి హృదయంలో ప్రకాశిస్తున్నాడు భావన చేయండి ఆ విధంగా భావన చేయండి భార్య భర్త తండ్రి కొడుకు కూతురు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి హృదయాలలో అదే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు వాళ్ళకు మనం ఏదైనా సేవ చేయగలిగితే అది ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అవుతుంది ఇంతేగాక సకల మానవాళి సర్వ మానవాళి ఎందు ప్రతి మానవుని హృదయంలో ఆ మానవుడు ఎవరైనా కావచ్చు క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ నేషనాలిటీ కలర్ ఆఫ్ ది స్కిన్ ప్రాంతీయత ఈ విభాగాలన్నిటికే అతీతంగా నేను సకల మానవుల హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నాను ప్రతి మానవుని హృదయంలో ఆ మానవుడు ఎవడైనా కావచ్చు ఎక్కడివాడైనా కావచ్చు ఎప్పటివాడైనా కావచ్చు ఈశ్వరుడు గలడు నేను ఆ ఈశ్వరుణ్ణి మనస్సుతో భావన చేస్తున్నాను ఆ తర్వాత నాకు అపకారం చేసిన శత్రువు ఎవడో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ గుర్తు తెచ్చుకోండి మీకు అపకారం చేసిన వాడు ఎవడో ఉంటాడు కదా వాణ్ణి గుర్తు తెచ్చుకోండి ఆ శత్రువు గుర్తు రాగానే మనస్సంతా ఒక రకమైన వికారం కలుగుతుంది ఉద్వేగం కూడా కలుగుతుంది చాలా సహజం తప్పేం ఇప్పుడు ఆ వికారాన్ని ఆ ఉద్వేగాన్ని సాక్షిగా దర్శించండి దాంతో ఐడెంటిఫై అవ్వద్దు వికారం ఉందంతే అది నా వికారం అనుకోకూడదు ఉద్వేగము ఉంది నా ఉద్వేగం కాదు ఉందంతే నేను ఈ వికారాన్ని ఉద్వేగాన్ని సాక్షిగా దర్శిస్తున్నాను ఆ తర్వాత ఆ మనిషినే ఇంకా భావన చేస్తూ ఆ మనిషి హృదయంలో ఎవరున్నారు నా హృదయంలో ఏ ఈశ్వరీయ చైతన్యం ఉన్నదో నాకు అపకారం చేసిన వాడి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు కొంచెం మొదట్లో కష్టం అనిపిస్తుంది నా శత్రువు హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేయటంలో కొంత క్లేశము అనిపిస్తుంది మనస్సుకి నచ్చుబాటు కాదు అయినా కూడా మీరు మనస్సు చెప్పినట్టు వినద్దు మీరు శత్రువు యొక్క హృదయంలో కూడా ఈశ్వరుణ్ణే దర్శించే ప్రయత్నం చేయండి ఆ తర్వాత సకల ప్రాణికోటు యొక్క హృదయంలో మానవులు మాత్రమే కాకుండా పక్షులు పశువులు క్రిములు కీటకములు సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు ఈ విధంగా సకల జగత్తును వ్యాపించి ఉన్న ఈశ్వరుడు నా హృదయంలో మళ్ళీ మీ హృదయంలోకి రండి ఆ నా హృదయంలో ఆత్మచైతన్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఇప్పుడు పరమాత్మ సమాహిత అనే వాక్యాన్ని మనస్సుతో ఆ అవిధంగా ఆ భావన చేయండి పరమాత్మ సమాహిత కన్ను మూసిన కన్ను తెరిచిన ఉన్నది పరమాత్మ పరమేశ్వరుడు మాత్రమే పరమాత్మ సమాహిత పరమాత్మ సమాహిత ఇప్పుడు మెల్లగా కన్నులు తెరవాలి ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే సంసార వాసనాలు సంసార వాసనలు అంటే ఎలా ఉంటాయి నేను వేరు వీళ్ళందరూ వేరు వీళ్ళలో కొందరు మన నా వాళ్ళు కొందరు పరాయి వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు వీళ్ళు పై వాళ్ళు వీడు మన కులం వాడు వాడు పై కులం వాడు వీడు వీడు పరాయి వాడు అని ఈ విధంగా తర్వాత శత్రుభావము తర్వాత పశుపక్షాదులు అవి పశువులు వాటి వాటి ప్రాణానికి విలువ లేదు మనిషి ప్రాణానికే విలువ అనే ఈ విధంగా సమాజంలో మీకు ఏ విధమైన వికృతులు కనపడతాయో వాటన్నిటికీ అతీతంగా సర్వవ్యాపకమైన ఈశ్వరుణ్ణి మనస్సుతో భావన చేయాలి లేకపోతే ఏమవుతుందంటే మనం వింటూ ఉంటాం గాడి జా మనం వింటూ ఉంటాం అసలు నిజానికి మీరు ఉపనిషత్తులు కానీ లేక ఏ స్కిప్ చర్చ్ తీసినా ఉంటుంది అలా ఉందని కూడా మనకి తెలుసు కానీ మన వ్యవహారంలో దీనికి చోటు ఉండదు మన వ్యవహారంలో దేవుడు దేవుడు మాట ఎక్కడా కనపడదు దేవుడికి దూరంగా దేవుడిని మనం చాలా భద్రంగా ఒక గర్భగులో పెట్టేసి తాళం కూడా వేసేస్తారు తాళం వేసేస్తాను తెలిసిన ఇంక మళ్ళీ దేవుడు మళ్ళీ బయటకు వచ్చి మన వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు ఆ విధంగా తాళం పెట్టేసి ఆ మామూలుగా పూజ చేసుకుని ఇళ్లలో పూజ చేసుకునే ఇప్పుడు బరిళ్ళులో ఆ దీని లోపల పెట్టేసి తాళం వేసేసి ఇంకా అటువైపు వాళ్ళే వెళ్ళకుండా పైగా దేవుడికి మడి కూడా ఇంకా మనమే వెళ్ళకూడదు ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళదు ఆ విధంగా దేవుడిని త్వరగా ఐసోలేట్ చేసేసి వాడిని మూల మన పని మనం చేసుకోవచ్చు అలా ఉంటారు సాధారణంగా లోకంలో మనం అలాగే ఉంటాం అల్ ఆ స్థితిలో మార్పు తీసుకురావాలి ఆ మార్పు ఇంకే దేవుడు గాడి జ ఎవరి వేరేస్తే సర్వం కలివిటం బ్రహ్మానేస్తే రాదు శ్రవణం వల్ల రాదు శ్రవణం మననం నిధుధ్యాసనం అన్ని కలిపి చేస్తేనే వస్తుంది కాబట్టి శ్రవణం అవసరమే మననం అవసరమే నిధుధ్యాసనం చాలా అవసరం పరమాత్మ సమాహిత అయితే ఈ ధ్యానం చేయాలన్నం బాగానే ఉంది అసలు కేవలం వారు రోజుకు ఐదు నిమిషాలు 10% నిమిషాలు ధ్యానం చేసేస్తే సరిపడదు అది జీవన శైలి అభ్యాసము రెండు ఉంటాయి దీనికి దృష్టాంతంగా డైటింగ్ చెప్తారు ఇప్పుడు మీరు మంచి శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ఆహార నియమాన్ని పాటించడం మొదలుపెట్టారు అనుకోండి ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్ రెండు కలిస్తే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది సో ఇప్పుడు ఈ ఈ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు చూడండి వాళ్ళు ఆ స్పోర్ట్స్ కోసం మంచి బాగా ఆడడం కోసం బాగా తయారు తర్ఫీదు అవుతారు ఎలా ఉంటుంది తర్ఫీదు రోజు అభ్యాసం ఉంటుంది పొద్దున్న ఉంటుంది అభ్యాసం పొద్దున్న ఐదు నుంచి అభ్యాసం చేస్తారు ఒళ్ళంతా చెమట్లు పట్టిట్లాగా ఆటపాత అభ్యాసం చేస్తారు ఆ తర్వాత ఇంకా ఏది పడితే అది కేంద్రం ఆ అభ్యాసానికి తగ్గ భోజనమే చేస్తారు కాబట్టి అభ్యాసం చేస్తున్నాం కాబట్టి ఇంక ఏమన్నా ఏ తిన్నా పర్వాలేదు మేము ఇష్టం వచ్చినట్టు తిన్నారంటే రోగం వస్తుంది ముందు అభ్యాసం మాట ఎలా ఉన్నా అదేవిధంగా పొద్దున్న సాయంకాలం ధ్యానం చేసేస్తున్నాం కాబట్టి ఇంక మధ్య సమయంలో ఎలా ఉన్నా అలా వర్క్అవుతారు కాబట్టి జీవనశై వ్యవహారము తర్వాత సమాధి వ్యవహారము సమాధి రెండు పరస్పరం పూరకాలుగా ఉండాలి కాంప్లిమెంటరీగా ఉండాలి సమాధిలో ఈశ్వరుణ్ణి దర్శించి ఈశ్వరుణ్ణి ధ్యానం చేసి అది సమాధి అంటాము వ్యవహారం అంతా చాలా కుత్సి కుత్సితంగా అంటే లోక లౌకిక వ్యవహారం సంసార వ్యవహారమే కానీ దాంట్లో ఈశ్వరీయ జ్ఞానానికి తాగులేని వ్యవహారం అలా ఉండకూడదు ఈశ్వరీయ వ్యవహారము ఈశ్వర ధ్యానము రెండు కలిసి ఉండాలి వ్యవహారం ధ్యానానికి సపోర్ట్ చేయాలి ధ్యానం వ్యవహారాన్ని బలం చేయాల్సి ఇప్పుడు పొద్దున్నే ధ్యానం చేయాలనుకోండి మీరు రాత్రి పార్టీకి వెళ్ళి ఒంటి గంటకో ఒంటి గంట నరకు వచ్చారనుకోండి మొన్నటి పొద్దున్నే మీరు ధ్యానం చేయగలుగుతారా అలాద పెట్టుకుని నిద్ర లేవగలుగుతారు కానీ ధ్యానం చేయలేకపోతారు నిద్ర లేవడం ఒకటి స్నానం చేసి కూర్చోవడం వరకు మీరు చేయగలుగుతారు ఆ తర్వాత ఇంకా మీరు చేయలేరు కాబట్టి రాత్రి తెల్లవారు సానం ఐదింటికి ధ్యానం చేయాలంటే రాత్రి తొమ్మిదిన్నరకల్లా ఇంటికి అన్ని పనులు కట్టి పెట్టి ఒక అరగంట సేపు కొద్దిసేపు ఏదైనా పుస్తకం చూడటమో లేకపోతే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయడమో చేసి పడుకుని నిద్రపోవాలి అలాగ వ్యవహారం అంటే ఏమిటి మొత్తం మన రోజు యొక్క జీవన శైలిలో అంతలోనూ మార్పులు తీసుకురావల్సి కాబట్టి వ్యవహారము ధ్యానము లేకపోతే వ్యవహారము సమాధి ఆ రెండు కూడా పరస్పర పూరకాలుగా ఉన్నప్పుడు మాత్రమే మీకు అధ్యాత్మ మార్గంలో ముందడుగు వేయగలుగుతాం మనం సరే ట్యూన్ చేయాలి మనస్సుని ట్యూన్ చేసి ఈశ్వరుణ్ణి దర్శించగలిగి ట్యూన్ చేయాలి మనకి ఈశ్వర దర్శనం కలగాలంటే దేవాలయానికైనా వెళ్ళాలి లేకపోతే ఫోటోకైనా పెట్టాలి లేకపోతే విగ్రహం అయినా ఉండాలి అది ఉన్నప్పుడు దాని ముందు మాత్రమే అక్కడ మాత్రమే అప్పుడు మాత్రమే ఈశ్వరుడు మిగతా చోట్ల ఇంకెక్కడా ఈశ్వరుడు అనేవాడు కంట్లో కలికానికి కూడా లేడు అది అలాగే అలాగండి అది పద్ధతి కాదు కదా పరమాత్మ సమాహిత అనే మాటకి దానికి అసలు పొంతన అలా ఉండరాదు ఈశ్వరుని సర్వత్రా దర్శించగలిగే విధంగా ఆ అంతఃకరణాన్ని తర్ఫీది ఇవ్వాలి ఎలాగా రెండు పద్ధతులు పెద్ద కష్టమేం కాదు ఒకటి శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మన శీతము అంటే అనుకూల ప్రతికూల పరిస్థితులు శీతోష్ణాలు దేహానికి సంబంధించి సుఖ దుఃఖాలు సంబంధించి చెప్తున్నారు దేహానికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి మనస్సుకి కొన్ని అనుకూలం కొన్ని ప్రతికూలం ఇది ఎలాగంటే సపోజు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వెళ్ళగానే అక్కడ వేడిగా ఉంది టెంపరేచర్ ఎక్కువగా ఉంది ఎండ రాసింది బాగా టెంపరేచర్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి సహించాలి దానివల్ల కంగారు కొడకూడదు ఉద్వేగాన్ని పొందకూడదు ఇప్పుడు ఎలాగంటే నేను దృశ్యం చూశాను అంటే ఉద్వేగం ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఎక్స్ట్రీం ఎగ్జాంపుల్ దృశ్యం చూశాను ఆర్టీసీ బస్సు స్టాండ్ లో ఆయన డ్రైవర్ గారు ఒంటి గంటకి బస్సు ఆగింది దిగాడు బస్సు దిగుతున్నాడు ఆయన ఆ బస్సు ఇంజన్ నడుపుకొచ్చాడు అప్పటివరకు ఆర్టీసీ బస్సు అంటే ఎలా ఉంటుంది మీకు తెలియదే ఉంది ఆ ఇంజన్ వేడెక్కిపోయి ఉంటుంది ఆ వేడంతా భరిస్తున్నాడు వేసం కాలం ఒంటి గంట దిగుతున్నాడు దిగుతుంటే ఒక ముసలామ్మ ఒక పెద్ద అడిగింది యన ఈ బస్సు మంచిర్యాల వెళ్తుందా అని అడిగింది అని పైన రాసి ఉంది మంచిర్యాల అని మంచిర్యాల నుంచి వచ్చాడు ఆయన పొద్దున్నప్పుడు బయలుదేరి ఉంటాడు ఒంటి గంట వచ్చాడు నలభై నాలుగు రిగిరి ఉంది బయట మంచిర్యాల వెళుతుందా అని అడిగిందా అడిగితే ఆయన దహించేస్తాడా అన్నట్టుగా కళ్ళతో ఆవిడ కేసు చూసి పురో అతనికి తప్పుకో అని అనేసి దిగేసి వెళ్ళిపోయాడు అప్పుడు పక్కా ఆయన అడిగాడు ఏమయ్య అంత కోపం ఎందుకంటే చూడు మాట్లాడతావు టెంపరేచర్ ఎలా ఉంది వేడి ఎలా ఉంది చూసుకోండి అంత ఆ వేడి మనిషికి ఆ ఉద్వేగాన్ని కలిగించింది అంత వేడిని వేడిలో అలాగా అంటే అర్థమేంటి ప్రతికూల పరిస్థితి దేహానికి వచ్చినప్పుడు మనము ఆ బ్యాలన్స్ని కోల్పోతాము ఇంకో శీతము చని వస్తుంది అప్పుడు బ్యాలన్స్ కోల్పోతాము అలాగే ఏదైనా మనకు అనుకూలం ఉందనుకోండి మనస్సుకు అనుకూల ఉందనుకోండి అప్పుడు బ్యాలెన్స్ని కోల్పోతాం ప్రతికూలం ఉంటే అప్పుడు బ్యాలెన్స్ని కోల్పోతాం ఒక ఆయన కొడుకు పెళ్లి హడావిల్లో ఉన్నాడు వాళ్ళ ఇంటికి పెళ్లికి నేను వెళ్ళాను పెళ్ళి ఎప్పుడో రాత్రి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఏదో ఉంటే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు కాఫీలు టీలు పకోడీలు తింటూ ఇలా టైం వేస్ట్ చేస్తూ చేస్తారు నా సంచి ఎక్కడో పెట్టాను పుస్తకం నాకు దొరకలేదు ఈ పెళ్లి కూతురు తండ్రి కనబడ్డాడు నాకు అతను కూడా సంస్కృతం చదువుకునేవాడు ఏమో ఆ పుస్తకం ఎక్కడుంది అని అడిగాను పుస్తకం గురించి అడిగాను అంతే అడిగితే ముఖం ఎర్రగా పెట్టేసి చూడు ఈ టైంలో నువ్వు పుస్తకం ఉన్నావు అంటే దక్క జాగ్రత్త అని చెప్పాను నేను అన్నాను ఒక శుభం శుభం అండి ఆ అంటే ఆయన అంత ఎక్సైటెడ్లో ఉన్నాడు ఆయనకి అనుకూల పరిస్థితి అమ్మాయి వివాహం చేసుకున్నాను అమ్మాయి వివాహం కాదు అబ్బాయి వివాహం చేస్తున్నాడు అమ్మాయి వివాహం అంటే కొంచెం ఇంకేదైనా టెన్షన్ అబ్బాయి వివాహం అంటే ఇంకేమో మోగ పెళ్ళేవారు కదండి సో అనుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక ఎక్సైటెడ్ స్టేట్లో మనస్సు ఉండి ఆయనలో ఆ సమతౌల్యము బ్యాలెన్స్ లేకుండా అలాగే ఎవరైనా దుఃఖిస్తూ ఉంటారు అనుకోండి ఎవరో దుఃఖంలో ఉంటారు ఏదో దుఃఖాలు దుఃఖాలకి దుఃఖం దేవుడు సృష్టించలేదు దుఃఖాన్ని మనిషి సృష్టించుకుంటాడు దుఃఖాన్ని ఇదంతా పెద్ద థీసిస్ సో ఎనీవే ఆ దుఃఖంలో ఉన్నవాడిని ఆత్మసచ్చిదానందమో అని మీరు చెప్పారనుకున్నా ఆయన ఏమంటాడు చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పారంటే బయటకు గెంటేస్తానంటాడు ఏంటంటే ఆత్మ సచ్చిదానందం అంటాడు ఏంటండి ఆయన మేమేమో కష్టంలో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే అదే ఆత్మసచ్చిదానందం అంటాడేమిటి అని కోపడతాడు కాబట్టి మనిషిని సుఖం వచ్చినా దుఃఖం వచ్చిన రెండు పరిస్థితుల్లోనూ కూడా ఆ ఇన్నర్ బ్యాలన్స్ కోల్పోతాడు బ్యాలెన్స్ కోల్పోవటానికి అరణ్య విషం పట్టదు అరణ్య విషంలో బ్యాలెన్స్ కోల్పోతాడు అది నెగిటివ్ పాజిటివ్ ఏమిటో తెలుస్తుందండి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిబ్బరంగా ఉండుట సో శీతోష్ణ సుఖ దుఃఖేశు ఇది అభ్యాసం చేయాలి ఆ విధంగా మనస్సును ట్యూన్ చేయాలి అనుకూలం వస్తే పైకి ప్రతికూలం వస్తే కిందకి అలాగే మనస్సు ఆ ఫుడ్బా బి ఎగిరినట్టుగా ఎగరకూడదు అనుకూలం వచ్చినప్పుడు కామ్గా ఉంటుంది ప్రతికూలం వచ్చినప్పుడు కాముగా ఉంటుంది అనుకూలంలో కామ్ ప్రతికూలంలో కాం ఆ విధంగా సుఖ దుఃఖములు రెండింటి సమత్వాన్ని దాన్ని సమత్వం ఉంటారు ఈక్వానిమిటీ అంటారు ఇంగ్లీష్లో సో ఆ సమత్వాన్ని సుఖ దుఃఖములు రెండింటి మనం ఏనాడైతే తీసుకొస్తామో జీవితంలో ఆనాడు మీరు మోక్షానికి అర్హులైపోతారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఇంధనం వ్యథయం చేతే నిన్న చెప్పాను పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం